ర్త హరిహి కర్త ఐదవ అధ్యాయం కొండ ఉప్పు బెల్లం తిరుపతి కొండ మీద లడ్డు గొప్పద తిరువళ్ళూరు వీరరాఘవస్వామి పాదాల దగ్గర లవణం గొప్పద ఎవరు చెప్పగలరు విద్యా వినయ సంపను బ్రాహ్మణే అన్ని ప్రాణుల్ని సమభావంతో చూడాలన్నది శ్రీకృష్ణ భగవానుడు గీతలో ప్రదర్శించిన ఈ శ్లోకానికి అర్థంగా చాలా మంది చెబుతుంటారు నిజానికి సమ పదానికి అర్థం సమానత్వం కాదు సమ అంటే నేనే అని కృష్ణ భగవానుడు మరొక శ్లోకంలో చెప్పిన నిర్వచనం ఇక్కడ అన్వయిస్తుంది అంటే ప్రతి ప్రాణిలోనూ ఒకే విధంగా ఉన్న భగవంతుని చూడగలగాలి పామరుడిలోను పండితుడిలోను కలిమి కలవాడిలోను లేమి నిండిన వాడిలోను ఎలుకలోను ఏనుగులోను కూడా దైవం సమ ఒకే విధంగా ఉంటాడు ఆయన్ని చూడగలగాలి ఇది చెప్పడం వేరు మానసికంగా అంగీకరించి అనుభవించటం వేరు మన వేద శాస్త్రాల్లో నిబిడీకృతమై ఉన్న ఈ మౌలిక సూత్రాన్ని జీర్ణించుకుని వంట అంత సులభమైన విషయమా పైగా ఏటా కోట్లాది భక్తుల్ని వాళ్ల నుండి వందలాది కోట్ల రూపాయల ముడుపుల్ని ఆకర్షిస్తూ కలియుగ వైకుంఠంగా భాషల్లే తిరుమల శ్రీనివాసుని సన్నిధిలో కనం టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఇంతటి పరిణితి నిండిన సమభావన సాధ్యమా అందులోనూ ప్రతి ఒక్కరూ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ స్వామివారి ప్రథమ సేవకుడు అని పదే పదే అది నిజమేనేమో అన్న భ్రమకి లోను కాకుండా సమభావంతో వ్యవహరించడం సులభమా నిజానికి శాస్త్రా ఈ విగ్రహారాధన పట్ల స్పష్టమైన విశ్లేషణ ఇచ్చి ఉన్నాయి మనం పూజించేది విగ్రహాన్ని కాదు అందులో ఉందని భావిస్తున్న దైవాన్ని భగవంతుడు ప్రపంచమంతా వ్యాపించి ఉన్నాడు స్వయంభూ విగ్రహంలో ఈ దైవత్వం మరింత ఎక్కువ ఉంటుందంటారు ప్రతి ఆలయంలోని విగ్రహంలోనూ ఈ శక్తి ఉంటుంది కానీ దాని పరిమాణం ఆయా విగ్రహ ప్రతిష్టల వెనుక పవిత్రత భక్తి మీద ఆధారపడి ఉంటాయి అంతకు భగవంతుడు ఎక్కడైనా ఒకటే అతడు సర్వ వ్యాపితుడు సర్వశక్తిమంతుడు సర్వగుణ పరిపూర్ణం ఈ విషయమే వైశ్లోకంలో స్పష్టం అవుతుంది ఆయన నేను టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా ఉండగా స్వామి వారి ప్రథమ సేవకుణ్ణి నేనే అన్న భ్రమ నాలో ఎంతటి బలమైన విశ్వాసానికి దారితీసిందంటే నిజమైన స్వామి ఇక్కడే ఉన్నాడు ఇతర చిన్న ఆలయాల్లోనూ జనాకర్షణ లేని అంతటి శక్తి లేదు అనే భావన నాలో ఎక్కడో అంతర్లీనంగా చోటు చేసుకుంది అలాంటి పరిస్థితుల్లో ఒకసారి మద్రాసుకు సమీపంలోని తిరువళ్ళూరులోని వీరరాఘవస్వామి బ్రహ్మోత్సవానికి నన్ను ఆహ్వానించారు అక్కడ వీరరాఘవస్వామి ఆలయంలో గరుడ సేవ తెల్లవారు సామన చేస్తారు తిరుమలలో ఈ సేవ రాత్రి తొమ్మిది గంటలకు చేయడం అన్వాయు ఆలయ ధర్మకర్తలు నన్ను ఆ గరుడ సేవలో పాల్గొనేలా రావాల్సినందుగా ఆహ్వానించడంతో నేను సకుటుంబంగా బయలుదేరి ఆ ముందు రోజు రాత్రి మద్రాసులో ఒక బంధువుల ఇంటికి చేరుకున్నాను నిర్ణీత కార్యక్రమం ప్రకారం ఆ రాత్రి బంధువుల ఇంట్లో విశ్రమించి మర్నాడు తెల్లవారుజామం తిరువళ్లూరు వెళ్లాలి ఆ రాత్రి భోజనాలు పొత్తే కబురు చెప్పుకుంటుంటే ఒక బంధువు మాటల్లో అన్నారు వీర రాఘవ స్వామి దర్శనానికి వెళ్లేవారు స్వామి వారి పాదాల దగ్గర ఉప్పు వారి పుష్కరిణిలో బెల్లం సమర్పించడం సాంప్రదాయంగా వస్తోంది అని అలా చేస్తే భక్తులు ఉండే అన్ని ఈతి ఈ నీళ్ళలో బెల్లంలా కరిగిపోతాయని విశ్వాసం నేను నవ్వాను బహుశా ఉప్పుకి బెల్లానికి మార్కెట్ కల్పించడం కోసం పాతకాలంలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎవడో ఇ ట్రిక్ కనిపెట్టి అంటూ ఓ ఉచిత వ్యాఖ్య విసిరాను అందరం నవ్వుకున్నాం బేకోజామున్ లేచి నేను నా భార్య గోపిక మా అమ్మాయి మాధవి తొమ్మిదేళ్లు అబ్బాయి సంజీవి ఐదేళ్లు రెడీ అయ్యాం ఐదు గంటలకల్లా తిరువళ్లూరు చేరుకున్నాం గరుడు వాహనం సిద్ధంగా ఉంది ఉత్సవ విగ్రహాన్ని తీసుకొచ్చి గరుడు వాహనంపై ఉపస్థితం చేశారు మమ్మల్ని ఆలయ మర్యాదలతో ఆలయంలోకి ఆహ్వానించారు ఇప్పటి టీటీడీ పారిపత్యదారు శేషాద్రి సహా కొందరు సిబ్బంది కూడా ఆ ఉత్సవాలకు వచ్చి ఉన్నారు ఆలయ అధికారులు మాతో ముందుగా మూల విరాట్ని అమ్మవారిని దర్శించుకుని రండి ఆనక స్వామివారి ఊరేగింట్లో పాల్గొందులు గాని అంటూ సూచించడం మేము అలాగే అంటూ గర్భగుడిలో ప్రవేశించడం జరిగింది పడుకుని ఉన్నట్లు శ్రీ వీరరాఘవ స్వామి విగ్రహాన్ని అద్భుతంగా అలంకరించారు కర్నూలు పండుగగా ఉందా అలంకారం అర్చకులు మా గోత్ర నామాలు తీసుకుని ఆ స్వామివారికి అర్చన ప్రారంభించారు కొద్ది క్షణాల్లో అప్పటిదాకా హుషారుగా ఉన్న మా అబ్బాయి సంజీ ఒక్కసారిగా కడుపులో నొక్కి అనడం ప్రారంభించారు ఏదో నొక్కి తగ్గిపోతుందిలే ఇక సోకి కొట్టు కానీ కొన్ని సెకండ్ల వ్యవస్థలో వాడికి బాధ ఎక్కువైంది కడుపు పట్టుకుని మిరికలు తిరిగిపోవడం ప్రారంభించాడు దాంతో మా అర్చన పాడు కాకుండా చూడటం కోసం మాత ఉన్న శేషాద్రి సంజీవును ఎత్తుకుని బయటకు తీసుకెళ్లాడు కొద్దిసేపటికి ఈ అర్చన పూర్తయింది అదే ప్రాకారంలో అమ్మవారి గుళ్ళోకి వెళ్లి అమ్మవారికి అర్చన ప్రారంభించాం ఈలోగా శేషాద్రి వచ్చాడు సంజీవుకి నొప్పి తగ్గలేదని కార్లో అలాగే బాధపడుతూ పడుకున్నాడని చెప్పాడు మేము కూడా అమ్మవారి అర్చన పూర్తి చేసుకుని ఒకేసారి బయటకు వెళ్లి చూద్దాం లే అమ్మవారి అర్చనలో కూర్చున్నాం అంతే మరికొద్ది క్షణాల్లో మాతోనే ఉన్న మా అమ్మాయి మాధవికి కడుపులో నొప్పి ఆరంభమైంది క్షణక్షణానికి ఆ నొప్పి పెరిగిపోయి పిల్లల సుడుగు దిగిపోతుంది మళ్లీ శేషాద్రి చొరవ తీసుకుని మాధవిని కూడా బయటకు పంపించాడు అర్చన ఇంకా మధ్యలోనే ఉంది ఇంతలోనే పిల్లలు ఇద్దరికీ కడుపు నొప్పి మా ఏకాగ్రత చెడిపోయింది ముందు అర్చన పూర్తి చేయాలా పిల్లల సంగతి చూడాలా మనసంతా వికలమైపోతోంది అర్చకులు మంత్రాలు చదువుతూ ఉన్నారు కానీ మాకు మాత్రం మనస్సు అక్కడ నిలవడం లేదు గోపిక నేను మొహాలు చూసుకుంటున్నాను తను ఉండబట్టలేక బయటకు చూస్తుంది పిల్లల గురించి ఆందోళన వ్యక్తం చేస్తోంది అర్చన ఇంకా పూర్తి కాలేదు మధ్యలో లేచిపోవడానికి నాకు మనస్కరించడం లేదు మా పరిస్థితును గమనించిన ఒక అర్చకుడు సంశయిస్తూనే ఇలా అన్నారు అయ్యా ఇక్కడ ఇలా జరగటం చాలా అసాధారణ విషయం ఎక్కడో ఏదో లోపం జరిగినట్లుంది ఇది వింటూనే ప్రశ్నార్థకంగా గోపిక నా చూసింది నేను జరిగిన సంఘటనలన్నీ నెమరు వేసుకోవడం ఆరంభించాను చటుక్కున ఆ ముందు రాత్రి నేను మద్రాసులో ఇక్కడ ఉప్పు బెల్లం సాంప్రదాయం గురించి చేసిన వ్యాఖ్య స్ఫురణకు వచ్చింది నన్ను నేను ప్రశ్నించుకున్నాను నేనేమైనా అపరాధం చేశానా మరో క్షణం నేను పరుసు తీసి శేషాద్రికి డబ్బులిచ్చి ఉప్పు బెల్లం తీసుకురా ఇక్కడ సాంప్రదాయం ప్రకారం స్వామి వారికి సమర్పిద్దాం అన్నాను శేషాద్రి తిరిగి వచ్చే నేను వీరరాగవ స్వామిని తలుచుకుని అపరాధాన్ని మన్నించు స్వామి అనుకున్నాను అంత మాత్రం పిల్లల కడుపు రూపు కొద్ది నిమిషాల తర్వాత శేషాద్రి బెల్లం తీసుకువచ్చాడు అద్భుతం శేషాద్రి వెనకాలే నవ్వుకుంటూ బిందుకుంటూ మాధవి సంజీవ్ వస్తున్నారు గోపిక నేను మా కళ్ళని నమ్మలేకపోయాం భరించలేని కడుపు నొప్పితో మిలికలు తిరిగిపోతుంటే శేషాద్రి మోసుకెళ్లిన పిల్లలు చెంబు చెంగుని బిందుకుంటూ వస్తున్నారేంటి మేము మాతో పాటు ఆ సన్నివేశాన్ని చూసిన అర్చకులు ఇతర సిబ్బంది భక్తులు అంత సంభ్రమాశ్చర్యాల్లో మునిగిపోయి మా మనసులు కుదుటబడ్డాయి అంతే వెంటనే మేము అత్యుత్సాహంతో అదే ప్రకారం నుండి పాదాల దగ్గర లవణాన్ని అర్పించాం పుష్కరణిలో గుండం కలిపేసి మనస్పూర్తిగా అప్పుడు అనిపించింది స్వామి సర్వాంతర్యామి అది తిరుమల కావచ్చు తిరువళ్ళూరు కావచ్చు తిరుమలకి నేనే ప్రథమం చేయకుండానే భ్రమలో ఈ సమభావం ప్రదర్శించలేకపోవడమే నేను చేసిన తప్ప అందుకే స్వామి నాకు ఈ మనో పరీక్ష పెట్టాడా